ఏదైనా సుఖమే ఎన్నిట నీవు గలవు కాదుకూడదని నిన్ను గక్కసించ నేటికీ ఇహ పరములలో నీవెందు నన్ను పెట్టినాను నిహితమైలెంటిలో నా నీవు గలవు వహికెక్క డ నుండు మన్నా తహతహొలుగున కొత్తరు వే బంటుకును పాపపుణ్యములలో వేపని నన్ను చేయించినా కాపాడి రెండు నీవు కల్పించినవే ఏపున మగడైన వాడేమి చేయించినాను బగుపతి వ్రత ధర్మమే ఆలికిని కళ్ళ నిజములలోనొక్కటి నన్ను నాడించినా చెల్లించ రంటికి నీవే శ్రీవేంకటేశ్రులే బాస తగనాడనేర్పినాను తెల్లమిగ నాడేది ेक बिडनी